స్థుతం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ యేసే మీకు వందనాల ప్రభా యేసే క్రీస్తు నాంబట్టి ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభా రానే ఉన్న బిడ్డలను మీరు త్వరగా రప్పించండి మీ నామమ్మార్థమై ప్రభావ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మీ నామ్ని మహపరుస్తూ అన్ని కులని ప్రభా యొక్క వేలుగులోకి నడిపిస్తూ దేవ మేము ముందుకే నడిపింపబడాల ప్రభా అన్నిటిపైన విజయాన్ని పొందుతూ ఈ లోకంలో మీ కొరకు సాక్షి నిలబడాల ప్రభా మీరే ప్రభావ కాచి కాపాడి మమ్మల్ని నడిపించమని ార్థనిసం తండ్రి ఆగమ్యమానందమే హృదయము నిండి ప్రభుని కార్యములు గంభీరమైనా విగమ్యమానందమే హృదయాము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనా వీ ప్రతి ఉదాయా సాయంత్రములు ప్రతి ఉదాయా సాయంత్రములు స్తికి యోగ్యములు స్తీగ్యములు హరియో యేసుని ప్రేమా ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపది అలిలు ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న ఓ యేసు ప్రేమా మరణాంధ్ర లోయా సంచరించిన నీరంత రామేసు నాదు కారీ అయి మరణకారంబూ లోయాన్ని సంచరించిన నీరంతరామేసు నాదు కపారి karamulichi nanugayichu nadupuchu karuna karamulichi nanugayichu nadupuchu karunagala prabhu karunagala prabhu hallelujah o yesu ni prema ento mahaniyamo akasha tara పర్వత సముద్రముల కన్న గోపదీ అకాశ తార పర్వత సముద్రముల కన్న గోప్ప ఓ ప్రేమా దేవ దేవుని గృహము లో సదా స్తును సంపూర్ణ హృదయముతో సదా భజించదను దేవుని గృహము లో సదా స్దను సంపూర్ణ హృదయముతో సదా భజించదను స్తీ ప్రశంసలకు యోగ్యుడేసు స్ ప్రశంసాలకు యోగ్యుడేసు హలు మే హే హుయో యైసు ప్రేమా ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర కన్న గోప్ప ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గోపాదీసు థ్యాంక్ యూ అన్న నన్ను కొంతకాలం నుంచి కూపాల వరాలకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తా ఉన్నా రెండవ కేటగిరీ అంటే రెండవ వివరణలో రెండవ ప్రకానికి సంబంధించిన వరాలు శక్తి వరములు అన్న అంశాల నుంచి ధ్యానిస్తున్నాము కొన్ని వాళ్ళ నుంచి విశ్వాసము అనువరము దాని తర్వాత స్వస్థపరిచి అనువరము దాని తర్వాత అద్భుత కార్యంలో చే శక్తిలో జీవి శక్తి అన్న అంశం గురించి ధ్యానించాలా ఎందుకంటే స్వస్థత వరాలకు సంబంధించిన కొన్ని చూసిన కదా ఈ వరం ఎంత పవర్ఫుల్లో అంతటి డేంజర్ ఇస్తాన్ని కూడా నేను చూపించాను ఇంకొక రైవ జనులు ఏ రీతిగా ఈ వరాలని హ్యాండిల్ చేసుకోలేక చివరికి ఏం జరిగింది వాళ్ళ స్థితిని నేను నేను ఒకటి గ్రహించిన ఏంటంటే ఎవరికి ఏ వరం ఉందో ఆ వరంలని అభివృద్ధి చెందుతూ ఉండాలి దాన్ని కొనసాగించుకుంటే పోగా అనేకలకు వాటి ద్వారా విడుదల కలుగుతూ ఉంటాయి కానీ ఉదాహరణకి స్వస్థత వరాలు ఉన్నాయి అనుకోండి స్వసత వరంలు ఉన్నవాడు వేరే వరం కొరకు ట్రై చేస్తుంటే ఏమిటి అంటే ఈ వరం కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తావు ఈ ద్వారా స్వస్థతలు పొందుతా ఉంటాయి చిన్నగా వాకింగ్ ప్రార్థన చేస్తావు దాని తర్వాత స్వస్థత వరాలను స్వచ్ఛత ప్రార్థనలు చేస్తూ ఉంటాయి జరుగుతుంది మనుషులు సాక్షిస్తూ ఉంటాయి స్వస్థతా వారాన్ని హైలైట్ చేయకుండా నువ్వు వాక్య పరిచర్య ఎక్కువ హైలైట్ చేసే నువ్వు మూసపోయే అవకాశం ఉంటాయి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటే అక్కడి నుంచి నువ్వు మిస్లీడింగ్ చాలా మంది నిర్వచనం లేదు కృపా వరాలు కలిగిన వారిని వారికి ఏ అభివారం అనుగ్రహించబడిందో దాన్ని కొనసాగించుకోకుండా లేక వాక్య పాచర్యంలో సమయం ఎక్కువ గడిపి అబాద్ అబాద్ధలను బయట తీసుకుంటుంది చాలా మంది రాప్చర్ కల్ట్ పోతనిపించింది నా అనుభవాన్ని నేను గమనించినట్టు చూస్తే ఎందుకంటే ఎక్కువ జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను ప్రతి విషయాలు బైబుల్ పుస్తకాలను కూడా బైబిల్ వాక్యాలను కూడా ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాయి ఎందుకంటే పరిశోధించే పరిశోధించలేదు అని ఎందుకన్నా లేదు పరిశోధించమన్నాడు కాబట్టి మన బాధ్యత పరిశోధిస్తూనే ఉండాల అది ప్రభు మనకు అనుగ్రహించిన విధానం అన్నట్టు దాన్ని నువ్వు కొనసాగించుకోకుండా నువ్వు వేరే నాగలి పట్టుకుంటా అంటే నిన్ను పట్టుకుని ప్రయత్నిస్తాడు ఎందుకంటే నువ్వు అవినేత చూపించినవు నీ పిలుపుకి అవినేత చూపించినావు కాబట్టి దుష్టుడు నిన్ను వేరే దాంట్లో పట్టుకొని నిన్ను ఖర్చిస్తాడు నక్షత్రాలు ఆకాశాన్ని రాలట అన్న అంశం గురించి కొన్ని సంవత్సరాల నుంచి నేను చూపిస్తాను గొప్ప గొప్ప కొద్ది యోచనని ఆకాశ నక్షత్రం మెరుస్తూ అక్కడి నుంచి రాలిపోతున్నారంటే వారి సేవా పరిచర్య విఫలం అయిపోతుంది ఎందుకంటే నువ్వు వెలిగినంత కాలంలో పడి ఉంటావు వెలగడం మానేస్తే పడిపోతావు ఆకాశం నుంచి అట్లా ఉండకుండా ఉండాలంటే గుర్తు తీర్చుకోవాలా విదేగా చూపిస్తూ ఆ నాకు కలిగిన ఆ యొక్క పరుణ దర్శనానికి నేను ఆ ఉదయం కాలేదంటాను అవును అది సాక్ష్యం అన్నట్టు నేను నేను అట్లాంటి సాక్ష్యాలు ఇవ్వాలి ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని కొనసాగించుకుంటూ పోకపోవాలి మనం కాబట్టి అటువంటి రూపాన్ని ప్రభు మనకు అనుగ్రహించాల చిన్నగా ప్రార్థన చేసుకొని మనము అద్భుత కార్యముల చే శక్తి అన్న అంశం గురించి పసుదురది మీకు వర్గాలైనంతవరకు కాశీ కాపాడండి మీకు ఎంతో ఉపవరణలో ముఖ్యంగా రెండవ వివరణ లేక రెండవ క్లాసిఫికేషన్ అనేక రకాల వర్గీకరణలు ఉన్నాయి దాన్ని కూడా రెండు రకాల వర్గీకరణని మేము ఇంతవరకు చూస్తాము కానీ బయలుపరుచు వరములు అన్న వర్గీకరణ దాని తర్వాత శక్తివరములు అన్న వర్గీకరణ చివరికి ప్రేరేపణ ప్రేరణ లేదా ప్రోత్సాహ వరములు అన్న వర్గీకరణ గురించి ఆశపడుతున్నాడు ఈరోజు శక్తివరములు అన్న వర్గీకరణను నియోజకపోతున్నాను అందులో విశ్వాసం వరము స్వస్థపరచు అను వరము దాని తర్వాత స్వస్థపరచు వరములు దాని తర్వాత అద్భుత కళేవి శక్తి అన్న విషయం సహాపడిన సరైన క్రమంగా నేర్చుకోవాలి అనేట్లా చూపించాలి అందు నిమిత్తమే ఈ దినం మాకు వినగట్ మీకే మనం కొద్దిగా తెలిపించుకుంటున్నాం దీన్ని పరిస్థితులను కేవలం ఆ యొక్క కల్వరిస్తున్న ప్రేమని బట్టి మేము అత్యశయిస్తున్నాను అంతకంటే నేను చేయడానికి మాకు బహు దూరంలో ఉన్నారు నేను సహాపడి మహిళలను ఏ సూపస్తున్నా ముఖ్యంగా తండ్రి ఎట్లా గ్రహించానా మాకు ఎటువంటి పెరుగుతుంది దాన్ని ఎట్లా గుర్తించాలో అది మాకు ఏర్పడిని ప్రార్థిస్తున్నాం దాని రూపాయలు మాకు చూపిస్తున్నా ప్రార్థిస్తున్నాను అద్భుతములు అద్భుత కార్యములు చేయ శక్తి గురించి మనం ఇంతకుముందు నేను ఏమి విషయాలు మాట్లాడుతున్నానంటే కృపవరలలో మూడు వర్గీకరణల గురించి మొదటిది మొదటి వర్గీకరణ బయలుపరచు వరములు అని అందులో మూడు రకాలవి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన ఈ మూడు వరాలు బయలుపరచు వరములు అన్న వర్గీకరణలో మనం ధనించిన గతంలో రెండవదిగా శక్తి వరములు అన్న వర్గీకరణ ఇందులో విశ్వాసము అనువరము స్వస్థపరుచు వరములు దాని తర్వాత అద్భుత కార్యములను చే శక్తియు ఈరోజు మనం చూడబోతున్నాం ఈ నుంచి తర్వాత మూడవ వర్గీకరణలో ప్రేరణ లేక ప్రోత్సాహ వరములు ఇందులో ప్రవచనవరము నానా విధ భాషలు దాని తర్వాత భాషల అర్ధము చెప్పు వరం మూడు వరాలు ఈ మూడు వరాల గురించి మనము ధ్యానిస్తే ఒక టాపిక్ ఒక సీజన్ అయిపోతుంది మనం ఏదైనా ఇంకొక కొత్త టాపిక్ తీసుకోవచ్చు సండేస్ పుట్టేమో ప్రకటన గ్రంథంలోని టాపిక్స్ తీసుకుంటున్నాము ముఖ్యంగా మృగం యొక్క సంఖ్య గురించి ధ్యానిస్తున్నాం కొన్ని వరాల నుంచి ఆల్రెడీ నాకు తెలిసిన కాడికి ఒక ఐదు గంటలు అయింది అది గంటలు ఐదు గంటలు అయింది ఇంతకుముందు రెండు గంటలు రికార్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు వారాల నుంచి అంటే దగ్గర దగ్గర గంటలు మృగం యొక్క సంఖ్య గురించి మనం ధ్యానిస్తా సో ప్రభు ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా వెళ్ళిపోదాం ముందుకి ఈరోజు మటుకు అద్భుత కార్యములను చేయు శక్తి అన్న అంశాన్ని మనం ధ్యానిస్తా కాబట్టి వర్కింగ్ ఆఫ్ మెరకల్స్ ఇంగ్లీష్లో అద్భుత కార్యములను చేయు శక్తి దీన్ని ఏమంటాము అంటే అద్భుత కార్యములు అన్న విషయం గురించి కొంచెం నిన్నటి కూడా మొన్నటి కూడా విశదీకరించిన ప్రకృతికి విరుద్ధమైన కార్యములు దేవుని దృష్టికి అనుగుణమే దేవుని దృష్టికి అనుకూలమే కానీ ఈ లోకం దృష్టిలో అవి అసాధ్యం అన్నట్టు ఉదాహరణకు నేను చూపించిన ఇలిస కాలంలో ఆ గొడ్డలి నీళ్ళలో తేలడం అది ప్రకృతికి విరుద్ధం ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధం ఈ సృష్ ఈ భూమిలో ముఖ్యంగా ఈ భూమి ఈ గ్రహంలో మనుషులు జీవిస్తున్నారంటే కేవలం భూమి ఆకర్షణ శక్తి వలననే అది కడలకు కనిపిస్తుంది అంటే ఇంతవరకు ఎవరు చూపించలేదు సైంటిస్ట్లు కానీ నమ్ముతారు అది ఉందని ఎందుకంటే నువ్వు పైకి ఏదో విసిరినా కిందికొచ్చి పడుతుంది అది ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉందంటున్నారు మరి దానికి విరుద్ధంగా ఎట్లా నువ్వు పైకి ఎగరగలవు దానికి విరుద్ధంగా పైకి ఎగరాలంటే నువ్వు ఆత్మస్వరూపి అయి ఉండాలి ఆత్మ ఆత్మస్వరూపి తప్ప ఎవరు కూడా గాలిలో ఎగరలేరు అన్నట్టు శరీరము దాని గుణగణమైంది భూమి ఆకర్షణ శక్తికి ఆకర్షిపోవడం నువ్వు ఏదైనా బంతి పైసినా రాయి పైకి వేసినా పడాల్సిందే కొన్నిసార్లు మనం చూస్తాం పిల్లలు బెలూన్స్ ఎగరేస్తా ఉంటాయి గాలికి ఎగిరిపోతా ఉంటాయి ఎందుకు ఎగిరిపోతే కిందికి పడాలా కదా ఎందుకు ఎగిరిపోతా ఉంటాయి దాంట్లో నైట్రోజన్ అనే గ్యాస్ నింపుతారు కాబట్టి నైట్రోజన్ కాదు హైడ్రోజన్ గ్యాస్ ఆ హైడ్రోజన్ కరెక్ట్ హైడ్రోజన్ గ్యాస్ నింపుతా హైడ్రోజన్ గ్యాస్ నింపితే గాలిలోకి ఎగురుతుంది ఆ బెలూన్ అయితే ఆ హైడ్రోజన్ గ్యాస్ స్లోగా దిగిపోయే కొద్దీ ఆ బెలూన్ మళ్ళీ కిందికి వచ్చి పడాల్సిందే ఎందుకంటే అది ప్రకృతి సహజమైన విషయం అది దాని లోపల ఉన్నది ఆత్మీయమైంది హైడ్రోజన్ ఎవరు చూడదు కండ్లకి కనిపించదు అది కానీ ఆత్మీయమైంది అది కాబట్టి అది గాలిలో తేల్కొని తీసుకుపోతుంది అంటే నీ శరీరం కూడా గాలిలో ఎగరగలదు నాకు అనుభవం ఉంది కొన్ని సమస్యల క్రితం ప్రార్థనలు చేస్తుంటే గాలిలో ఎగరేది ఎందుకంటే ఆత్మకి అంత పవర్ ఉంటది అన్నట్టు గాలిలో ఇట్లా తిరిగిన నేను రౌండ్ గా నేను చాలా మంది ఇట్లా గాలిలో ఎగురుకుంటా మోకాళ్ల మీదనే గాలి ఎగురుకుంటూ పోయినారు ప్రార్థనలో కేసెస్ చూపిస్తున్నాయి గతంలో ఇది అసాధ్యం అన్నట్టు కానీ ప్రభుకి సమస్తం సాధ్యం ఆయన మనకి అవి చూపించడం కొరకు ఇవన్నీ నిజము అని రుజువు పరచడం కొరకు అవన్నిటి కల్పిస్తా లేకుంటే అవసరం లేదు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ విరుద్ధం అన్నట్టు ఒకటి నమ్మడు అవి నమ్మడు కాబట్టి చూడలేరు అన్నట్టు కానీ నీకు విశ్వాసం వరం ఉంటే నువ్వు అని నమ్మేటట్టు చేయొచ్చు ఆ వరం కొరకు మనం ప్రయాసపడతాం అన్నట్టు అంటే నీ నోట్ల నుంచి ఏదొచ్చినా ఇన్స్టెంట్ గా ఆ క్షణం అటువంటి వరాల కొరకు మనం ప్రయాసపడాలి దేవుడు అడగాల కానీ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని నేను పోయిన శనివారం చూపించిన మొన్న ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప దైవజనలు అహంలో పడిపోవడము ఆ గర్వంగా మాట్లాడడం వలన అక్కడ నుంచి పడిపోయినట్లేదు దాని తర్వాత ఏ రోగాలు అయితే వాళ్ళు థర్మీన్ అవే రోగాలు వాళ్ళ చివరి వరకు మరణానికి కనిపిస్తుంది అని చూపించాను కేస్ అంటారు కదా గెహాజీ సిండ్రోమ్ అంటాం ఇంగ్లీష్ లో గెహాజీ గుణగణము ఈ రోజు కూడా కనిపిస్తుంటే సేవా జీవితంలో వాళ్ళు కూడా సేవ కూడా కదా కాబట్టి ఆ స ఈ ఈ యొక్క అద్భుతము అంటే ఏంది అంటే ఆ అద్భుతం ఒక సంఘటన మన కాలంలో జరిగేది కానీ అది సహజంగా జరిగేది కాదు సహజంగా అంటే ఉదయం సాయంత్రం వరకు జీవించే విధానం సహజ విధం జీవనం ఈ సహజంగా జరగనిదే అద్భుతం అంటాం బైబిల్ వాక్యం ప్రకారంగా ఆ అది మనిషి దృష్టిలో ఎంతో గంభీరంగా దేవం దృష్టిలో బహు చిన్నది అది బహు చిన్నది ఎందుకంటే ఊహించుకోండి ఎర్ర సముద్రము పాయలు బహు గొప్పది మన దృష్టిలో కానీ ఆయన దృష్టిలో బహు చిన్నది ఎందుకంటే ఆయన సృష్టి ఆరంభంలోనే నీళ్లను ఏర్పరచేడు కదా అక్కడే ఉంది పాయలుగా నీళ్లు నీళ్లు పాయలైనప్పుడు భూమి బయటకు వచ్చింది మనం చూస్తాం ఆదా ఆది కాండం మొదట అది ఎప్పుడో ఉంది ఆయన భూమి ఆకాశాలను మొదట సృష్టించండు దాని తర్వాతనే ఏడు దినాల సృష్టి గురించి మనం ధ్యానిస్తూ ఇవన్నీ ఎప్పుడో గతంలో జరిపి జరిపించేసాడు దేవుడు కాబట్టి ఆయన చాలా చిన్న గొడ్డలి బిల్లలో తినడం బహు ఆయనకి అసలు అది అద్భుతమే కాదు దేవునికి ఎందుకంటే మొత్తం అయినా సృష్టి కదా ఆయన ఇష్టము ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు కానీ అట్లా అదే ఆయన గొప్పతనం అన్నట్టు దేవుడు ఆయన దేవుడు సమస్య సృష్టిని ఆయన వాక్ ద్వారా సృష్టించాడు కానీ ఆయన ఇష్టం వచ్చినట్లు చెయ్యడు ఆయన న్యాయ ఆయన జ్ఞానంలో ఏది సబబు అనిపించిందో దాన్ని జయనిస్తా ఉంటాడు అన్నట్టు ఉదాహరణకి నేను మీకు ఎన్నిసార్లు చూపించినా మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు అంటాం కదా మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు అంటే వాడు మంచివాడు పాపం వాడికి ఏం తప్పు చేయలేదు అయినా కానీ వాడికి అన్ని కష్టాలు ఎందుకంటా అది దేవుని విధానము నేను ఎవరు ప్రశ్నించడానికి దుష్టునికి ఏ కష్టాలు ఉండవే భక్తిహీనులకి ఏ కష్టాలు ఉండవే వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ నీ కళ్ళ ముందు లాబీష్ గా తిరుగుతూ ఉంటాడు విపరీతంగా తిరుగుతూ తింటాడు త్రాగుతాడు విపరీతంగా కార్లల్లా తిరుగుతూ ఆస్తులు విపరీతంగా సంపాదించుకుంటుంటారు కానీ మనకు తెలుసు తుదక్కు వాళ్ళ పరిస్థితి ఏందని అని సమర్థించుకో దేవుడు రక్షణ అనుభవం లేని వాడికే అంత ఇస్తే ఆస్తి అంతస్తులు రక్షణ అనుభవం ఉన్న నీకు మరి ఎంత కష్టపడకుండా అయితే ఉండడు ఇవ్వడు కదా ఇవన్నీ అద్భుతాలే కదా నీ జీవితంలో కష్టపడకుండా ఏమని ఇచ్చిందా ఏమి ఇవ్వలేదు నువ్వు కష్టపడినా రాని ఉంటే కొన్నిసార్లు నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడు అది అద్భుతం కాదా నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ గా పాస్ అయినా అది అద్భుతం కదా నా జీవితంలో నేను ఎప్పుడు ఇది గ్రహిస్తూ ఉంటాను నా జీవితాల్లో జరిగినన్ని అద్భుతాలు ఎవరి జీవితంలో జరగలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఊహిస్తుంటే అసలు దేనికి పనికిరాని వాడిని నేను అసలు తూ అంటే తా తా అంటే తు రాదు నాకు సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ నాకు రాకపోయారు ఎందుకంటే చిన్నప్ప నేను నా శరీరంలో ఉన్న ఆ యొక్క అనారోగ్యం వలన పదిహేను సంవత్సరాలు అనుభవించిన పదిహేను పదిహేను ఎక్కడ పదిహేను పదహారు పదహారు పదిహేడు సంవత్సరాలు అనుభవించిన నా శరీరంలో అలర్జిక్ డిసీజెస్ ని శరీరం అంతా పండ్ పుండ్లతో గాయాలతో అది ఆ మిల్క్ పడకపోయేది మిల్క్ ప్రోడక్ట్స్ పడకపోయాడు పుట్టిన పిల్లనికి మిల్క్ లేకుంటే వాడు ఎట్లా పెరుగుతుంది మిల్క్ అంటే పడదు బాడీలో మన అట్లనే ఆ అటువంటి అనారోగ్యంతో పుండ్లన్నీ గన్ని రక్తము చీములు గారితో ఉండేది అంతా పుండ్లతో ఆ ఇంటి మింట్ పెట్టుకొని నిక్కర్ మీద ఉండేటా భయంకరమైన జీవితం అది ఊహించుకుంటే బొలించరుస్తుంది కానీ అదన నుంచి తీసుకొచ్చి ప్రభు బయటికి ఎందుకంటే ఏ డాక్టర్ వాళ్ళు జరగలేదు కానీ డాక్టర్లను కూడా దేవుడు ఏర్పరిచిండు వారికి జ్ఞానం ఇచ్చిండు వారికి చదువులు ఇచ్చిండు వాళ్ళు ఫీజు కట్టుకొని డబ్బులు చదువుకొని పెట్టి చదివి పాస్ అయినారు మందులు ఉపశమనం ఇస్తున్నారు కానీ స్వస్థత ఇవ్వలేకపోయినారు కానీ ప్రభు నాకు ఇచ్చిండు స్వచ్ఛత పదిహేను సంవత్సరాలు కిండర్ గార్డెన్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అసలు ఏంస్ అయినా నాకు తెలియ తెలియదు ఎట్లా నాకు తెలియదు అవన్నీ నన్ను ఈ రోజు వెంటాడుతూ ఉంటాయి ఉద్యోగంలో ఎందుకంటే కొన్ని బేసిక్స్ నాకు తెలియ మ్యాథమెటిక్స్ సైన్స్ లో తెలియదు అందుకని నేను విపరీతంగా చదువుతాను ఎందుకంటే పదిహేను సంవత్సరాలు చదువు పోగొట్టుకున్నాను లైఫ్ లో అందుకని ఇప్పుడు కూడా ఆ పదిహేను సంవత్సరాల్లో చదువు అన్ని తిరిగి తిరిగి చదువుతా ఉన్నా నేను ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ ఎవరికైనా కానీ అయిపోయింది కదా నా వయసు అనుకుంటే ఖచ్చితంగా అయిపోయినట్టే లేదు నేను ఇంకా చేయగలను అంటే ఈ రోజే నువ్వు ఆరంభించగలవు నేనే కదా రక్షణ దినం ఈ దినం మీరు చూస్తారు దేవుని రక్షణ కార్యం అంటాడు మోసం Today is the day. This is the day that the Lord has made. I think that this day is what I do. This day I start. I do not start. It may also start. Therefore, things that trust me, I wish I had the true love. I wish for the reply. No anymore. You should see where you have believed your strength. Why? Because you may believe, సహజ శక్తికి భిన్నంగా ఉంది వ్యతిరేకంగా ఉంది నీ వల్ల కాదు నువ్వు పెద్ద కొండను మొయ్యగలవా మొయ్యలేవా కానీ ఆయన అన్నాడు నువ్వు కదలమంటే అది కదుతుంది అది అద్భుతం అన్నట్టు అటువంటి విశ్వాసంలోకి మనం పోవాలనుకున్నాడు కాబట్టి అవి దేవుని దృష్టికి సాధారణమైనయే కానీ మన దృష్టికి ఆశ్చర్యమైనవి అద్భుతాలు ఉదాహరణకి మనం చూస్తాము ఆ పర్షు తాత్మడు మీరు శక్తిని అంది అన్నాడు అట్లనే మనం చూసినాం కేతుల జీవితంలో ఫస్ట్ టైము ఒకేసారి చెప్పండి మీరే ఐదు వేల మంది ఎట్లా బాప సంబంధింటారు చేసుకొస్తామన్నారు అదుగుతాం కదా అది ఫస్ట్ టైం చరిత్రలో సృష్టిలో ఐదు మంది పురుషుల అంటే వాళ్ళ భార్యలు అంటే పదివేల మంది ఒకవేళ భార్యలు వచ్చి ఉంటాయి మంది వాళ్ళ యొన పిల్లలు వస్తే వాళ్ళొక ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు తీసుకున్న పదిహేను వేల మంది వాళ్ళు ఐదు మంది కాదు ఐదు వేల మంది పురుషులు ఇంచుమించు అనుంది కానీ వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఇంకా ఎంతమంది చుట్టాలు వచ్చారో వాళ్ళతో పాటు ఆ రోజు నేను ఎప్పుడైనా ముఖ్యంగా ఆ పాషల వరంకి సంబంధించిన రోజు చెప్తా ఆ విషయాలు వీళ్ళంతా ఈ ఐదు మంది ఎవరు అనేది నేను చెప్తా ఆ రోజు ఇంతటి నేను చెప్పలేదు అనుకుంటా దీర్ఘంగా వాళ్ళు చెప్పింటే లైట్ గా చెప్పి వదిలేసి ఉంటా ఈ ఐదు మంది ఎవరు అనేది నేను చూపిస్తాను అందులో ఇండియన్స్ కూడా ఉందని అక్కడ నేను చూపిస్తాను వచ్చే ఎప్పుడైనా అవకాశం మొట్టమొదటిసారి అక్కడ పరశుధాత్మ అభిషేకమైన రోజున ఇస్రాల్ పల్లందరూ పెద్ద కోస్త పండగ చేసుకుంటుంటే క్రైస్తవులు ఉపాసం ఉన్నారు ఆ రోజు ఎందుకంటే కాదు అపోసులది కాదు పండగ ప్రకృతి సహజమైన ఇస్రాల్పల్ల ప్రజలది పండుగ అది వాళ్ళు ఎప్పుడూ తాతల కన్నా మూడు నాలుగు క్రితం నుంచి చేస్తున్నారు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆచారబద్ధంగా చేసుకుంటున్నారు ఆ పండుగ చేసుకోవాలంటే ప్రపంచం అంతటా వాళ్ళు ఆ పండుగ రోజు చెల్లికి రావాలా అట్లా వచ్చిండ్రు ఆ రోజు వాళ్ళంతా ఈ ఐదు వేల మంది వచ్చి పేతుర్ వాక్యం విని హృదయంలో నచ్చుకొని మేము ఏం చేయాలంటే ప్రతివాడు పాపక్షమాపై ఏసుక్రీస్తు నామన బాప్సం పొందుడి అని అగ్గిచ్చు అందరు పొందిండ్రు పొంది ఎవడి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయి అట్లా క్రైస్తవత్వం విస్తరించింది చాలా మంది తెలియదు సీక్రెట్ మిషనరీస్ వచ్చి చెప్పారు అనుకుంటున్నారు కానే కాదు ఈ ఐదు మంది తర్వాత నూట మంది వాళ్ళు అప్పస్తులలు వాళ్ళు మొత్తం చెదిరిపోయి ప్రపంచాత్మకంగా అట్లా మనకి సువార్థను అనుగ్రహించుకు ఎంతో ఆయన ఒళ్ళు జందరిస్తుంటుంది నాకు ఈ విషయాన్ని నేను ధ్యానించి చెప్పాలి నాకు కండ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి ఇవన్నీ నేను అట్లా ఎంజాయ్ చేస్తాను దేవుని వాక్యాన్ని చదువుతుంటే నేనే అక్కడ ఉండి చూస్తున్నా ఇవన్నీ అనుకరిస్తుంటాయి ఉదాహరణకి ఐదు రొట్టెల రెండు చేపలు ఐదు వేల మందికి నేను అక్కడ ఉన్నాను వాళ్ళతో పాటాన్ని నేను ఊహించుకుంటా ఉంటాను నేను తింటలేను రొట్టె చేప నేను అదంతా గమనిస్తున్నాను ఎట్లా పంతరలు కూర్చోబెడుతున్నారు ఈ పన్నుగంపాలు ఎట్లా మిగిలినాయి అందరికి పంచినాక ఆ చిన్నపిల్లో చూస్తున్నాను నా హృదయంలో వాడి చేతిలో చిన్న టిఫిన్ బాక్స్ ఉంది అందులో ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి వాళ్ళ అమ్మ గట్టిచ్చింది వాడు తినకుండా అట్లా జాగ్రత్తగా పెట్టిండు మూడు ఫ్రైడ్ ఫిష్ అది కర్రీ ఫిష్ అయితే ఫ్రైడ్ ఫిష్ కాబట్టి చెడిపోలేదు మూడు రోజులు అయింది అయిన వచ్చి కడిగిపోలేదు వాడు మూడు రోజుల క్రితం వచ్చిండ పిల్లోడు ఐదు వేల మందికి పరిచిపెట్టడం అద్భుతం కాదా పరిశుధాత్మడు వచ్చినప్పుడు విశేషమైన అద్భుతాలు జరుగుతామంటాయి అందుకు మనకు పరశుధాత్మ చాలా అవసరం నేను లోకంలో ఉంటే మీకు పరశుదాత్మ రాదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇప్పుడు పరిశుధాత్మడు ఉన్నాడు కాబట్టి మనము పరశుదాత్మని తరచుగా ఆహ్వానిస్తాం మన జీవితాలలో ఉదయం వేయకుని లేస్తేనే నూతనంగా అభిషేకింపబడతా ఉండాలా మనం ప్రయాస పడతా ఉండాలా ఆయన కొరకు అడుగుతా ఉండాలా కాంప్రమైజ్ కావద్దు నీ అంతరంగ పురుషుల్ని బలపరచడం నేను లాస్ట్ టూ డేస్ నుంచి చెప్తున్నా ప్రతి స్థలంలో నువ్వు నీ బయట శర్టాన్ని ఫిట్ చేసుకుంటున్నావు జిమ్ కు ఆహారం పొందుకొని చిగను మాటను అన్ని దింపు గట్టిగా చేసుకుంటున్నాను నీ శర్టాన్ని కానీ నీ అంతరంగా పురుషుడు ఎంతో బలహీనంగా అయిపోయి బక్కజిక్కినాడు ఎన్ని మీకు అన్నాడు సాయంత్రం ఎన్ని మీకు అయిపోతున్నావు రక్తక్షిణత ఎందుకంటే వాళ్ళ జీవం లేదు అంతరంగ జీవం లేదు ఎందుకంటే నువ్వు అంతరంగ పురుషుణ్ణి ఫీడ్ చేస్తలేవు సరిగా వాడికి ఆహారం పెడతలేవు నువ్వు జీవాహారమైన దేవుని వాక్యాన్ని ఎన్ని గంటలు ధ్యానిస్తా ఉంటే అంత పవర్ఫుల్ గా తలెత్తున్నాడు అంతరంగ తర్వాత నువ్వు అంతరంగ పురుషుణ్ణి ఉపవాసం కానీ బయట పురుషుణ్ణి బాగా పండగలు తీసుకుంటున్నావు అందుకు బయట పురుషుడు కృషించిపోతున్నాడు తిని తిని తిని అంతరంగ పురుషుడు తినకుండా తినకుండా అలిసిపోయి చిక్కిపోతున్నాడు బక చిక్కిపోతున్నాడు చచ్చిపోతున్నాడు కాబట్టి నీ అంతరంగ పురుషుణ్ణి నువ్వు బలపరుచుకుంటే నీ జీవితంలో కృపవరలు ఈ అంతరంగ పురుషుడు ఎట్టెట్ట నడిపిస్తూ ఉంటాడు కాబట్టి అంతరంగ పురుషుని బలపరిచే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి ఈ కృపవరలో ముఖ్యంగా ఈ అద్భుత కార్యంలో సంబంధించినది మనం చూస్తున్నాం సంస్థను చేతులతో సింహాన్ని చంపినట్లా లేదా ఇది మనుషులకు అసాధ్యమా కదా చెప్పండి మనుషులకు అసాధ్యం ఎందుకంటే సింహంని ఒక్క చేత్తో గొంతు పిసికి చంపడం అంటే మనుషులకి అసాధ్యం కానీ సంసం చేయగలిగిందంటే అది అద్భుత ఆయన మీద ఉన్న అభిషేకము అట్లా చేయగలిగింది పవర్ అసలు మన మనకు ఎవ్వరు మన గ్రూప్ మీ దగ్గర ఎంత పవర్ అని నీకు నువ్వు ఎప్పుడు వాడుకోలేదు కాబట్టి నీకు తెలియదు సింహంలని ఆ పెద్ద అన్నది వాక్యం అంతా పవర్ నీకు ఇచ్చిండే దేవుడు అదే రీతిగా దావేది జీవితంలో మనం చూస్తాం ఆయన సింహం ఎలుగుబంటిని చీల్చి లేదా ఎట్లా సాధ్యం చెప్పండి మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం ఇవి అసాధారణంగా జరిగే సంఘటనలు వాటిని మనం అడ్డుతాలంటున్నాం మనకు తెలుసు మార్కు శువార్తలు ఒకసారి చూస్తాము మార్కు శువార్త పదకొండవ అధ్యాయంలో మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మన ప్రభువు ఆ యొక్క చెట్టుని శించినట్లు మనకు తెలుసు వాక్యం అంజురపు చెట్టుని చెప్పించినప్పుడు ఏమైంది నెక్స్ట్ డే అది వాడిపోయింది నాకు సంబంధించిన కొన్నిసార్లు నేను మీకు చూపించిన అది దానికి ఎంతో అవకాశం ఇచ్చాడు దాసులు అన్నారు అయ్యా ఈ సంవత్సరం దీన్ని వచ్చే సంవత్సరము ఇది కాయకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు దీన్ని అన్నాడు దానికి ఎంతో అవకాశం ఇచ్చినా కూడా అది మారు మనసు పొందని లేకపోయింది అందుకు ఫలించలేకపోయింది పడగొట్టాల్సి వచ్చింది అందుకు దాన్ని కట్ చేయాల్సి వచ్చింది విరిచేయాల్సి వచ్చింది కాబట్టి దేవుడి శాపము ఎట్లా నిన్ను నీ మీద అట్లాంటి శాపం రాకుండా ఉండాలంటే నువ్వు ఫలించాలా విధేత చూపించాలా అనేది అక్కడ నేర్చుకుంటున్న సత్యం మనం పన్నెండవ చూడండి సార్ మర్నాడు వారు బేతనియా నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలికుని ఆకులు ఒక అంజపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దానిని దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు వేలనగా అది అంజరపు పండ్ల కాలము కాదు అయితే ఎందుకు మార్కు ముఖ్యంగా ఈ వర్షం చెప్తుంది అది అంజరపు పండ్ల కాలం కాదు అయినా కాని దాని మీద ఎందుకు ఆశించి వచ్చాడు ఆ చెట్టు అనాలి కదా రవ్వా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నా సీజన్ కాదు కదా ఇది పండ్ సీజన్ కాదు కదా అని అది మాట్లాడుతుంది కానీ ఆయన అంటున్నాడు నువ్వు సీజన్ లో కూడా గాయలేదు కదా నేను ఈ కాలం ఈ సీజన్ గురించి మాట్లాడతలేను నీకు ఇచ్చిన సీజన్ లో కాయలేదు కదా ఇవి ఆత్మ దశలో మాట్లాడే విషయాలు అంజురపు కూడా జీవం ఉందని తెలుసు నీకు ఆత్మ ఉందని తెలుసు ప్రతి చెట్టులో జీవం ఉంటుంది మనకు తెలుసు ఆ ఆత్మ మాట్లాడుతూ ఉంది నా సీజన్ కాదు కదా ప్రభువా నన్ను ఎందుకు క్షమించడానికి వచ్చినావు అంటే నీ సీజన్లో కూడా నువ్వు ఎప్పుడు గాయలేదు గతంలో అనిల ప్రాంగణము నీకు ఇచ్చిన నేను చర్చిలో మందిరంలో ఎరుసులేం మందిరంలో అనిల ప్రాంగణం ఉంది నువ్వు ఎప్పుడు నడిపించినవు మనుషులని అనిలను ఎప్పుడు నడిపి ఆహ్వానించినావా మీ యాజకులు ఏం చేసినారు ఆ ప్రాంగణము కబ్జా చేసుకున్నారు అనిలకి ఇవ్వకుండా నేనేమో అనిల కొరకు పెడితే మీరు దాన్ని ఏం చేసిండ్రు అనిలం రానియలేదు పాత నిబంధన కాలంలో నా దగ్గరికి రానియకుండా దాన్ని కబ్జా చేసుకొని అక్కడ మీరు రూకల మార్పిడి గొర్రెలు పావురాలు అమ్మడం బిజినెస్ చేసిండ్రు మీరు యాచకులు అండి నీ మనసు లోపల ఉంటుందా బయట ఉంటుందా పరిలిపీఠం మీద ఉండాలన్నా గంగాలం మీద ఉండాలన్నా లేక పరిశుధ స్థలంలో ఉండాలన్నా అతి పరిశుధ స్థలంలో ఉండాలన్నా నీ మనసు నీ మనసు బయట ఉంది అన్ని ఒకరుకు అనుగ్రహించబడ్డ స్థలం మీద ఉంది ఎంత నడుస్తుంది బిజినెస్ ఎంత అమ్ముడు ఇదే ఊహిస్తాను నువ్వు ఎప్పుడు ఫలించున్నావు టూ ఇయర్స్ అంటే ప్లస్ త్రీ ఇయర్స్ మొత్తం ఫైవ్ ఇయర్స్ నీకు అవకాశం ఇచ్చి నేను ఈ నువ్వు ఫలించలేదు అని అంటున్నాడు ఆ జూరో కాబట్టి ఇక మీద ఎన్నడికి నువ్వు పద్నాలుగో వర్షాలు ఏమంటున్నాడు అంటే బహు ఆశ్చర్యకరమైనది ఇది అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరిని తినకుందురుగా అని చెప్పాను ఇది ఆశ్చర్యం ఏం తెలుసా పండ్లు అంటే మళ్ళా ఏమంటున్నాడు నీ పండ్లు అంటున్నాడు ఇంతవది పండ్లే కాయలేదు కానీ తర్వాత ఏమంటున్నాడు నీ పండ్లు ఎవరు తినడు అంటే అది మళ్ళా ఫలిస్తుందా నేను కామెంటీస్ కూడా చూడలేదు ఇక్కడ పద్నాలుగు వర్షం కలిసేపటికి అందుకైనా ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను అంటే అది ఫలం ఉంది దానికి ఆయన ఆశించిన ఫలం వేరే అది పూస్తున్న కాస్తున్న ఫలాలు వేరే అది చెప్తున్నాయి నీ పండ్ల కాలం కాదని నాకు తెలుసు కానీ నువ్వు నీ కాలంలో కూడా నువ్వు పండ్ల కాలంలో ఫలించాల్సిన బదులు నువ్వు ఇంకేదో పండ్లు ఫలిస్తున్నావు అవి ఎవరు తినరు అంటే పనికిరాని పండ్లు నువ్వు పుచ్చిపోయిన పండ్లు ఏమంటాం పురుగు పండ్లని ఏదో వాటిని ఎవ్వడు తినని తిన రాని పండ్లని నువ్వు పండిస్తున్నావు ఈరోజు కూడా యూద మతాన్ని ఎవరు స్వీకరించాడు ఎందుకంటే అది ఫలించలేని కైస్తవ ఎందుకు స్వీకరిస్తారంటే అందులో ఫలం ఉంది కాబట్టి పక్కిన వాటిల్లో పనికిరాని ఫలాలు అంటే చెడిపోయిన ఫలాలు పుచ్చిపోయిన ఫలాలు పురుగులున్న ఫలాలు అవి తినడానికి వీల్లేదండి తినడానికి తింటే రోగగ్రస్తులు కాబట్టిక మీదట ఎన్నటికైనా తినకుందరుగాక నువ్వు ఫలించలేదు నువ్వు ఫలించిన అనుకుంటున్నా గానీ నువ్వు చెప్తే ఎవడు యూదా మతాన్ని స్వీకరించాడు ఆ రీతిగా ఇస్లాం మతాన్ని కూడా ఎవరు స్వీకరించాడు మోసం అంత అబద్ధం చాలా ఫాస్ట్ గా గ్రో అయితున్నట్లు అంత అబద్ధాలు ఎందుకంటే అవన్నీ అబద్ధాలతో కూడిన మతం ఫుల్ మతాల ఫుల్ అబద్ధాలు ఉంటాయి మతంలో కాబట్టి అదంతా నమ్మేది కానీ కాదా కాబట్టి మర్నాడు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో నీకు తెలిసే అది నిజంగానే ఇండిపెండ్ ఆ చెట్టు వేసు ప్రభులో లేదు ఆ చెట్టు మొదటి నుంచి కూడా పురవాక్తాలని చంపింది పది ఆగిలను ఉల్లంఘించింది ధర్మశాస్త్రాలను తృణీకరించింది తన సొంత కుమారుడిని సెల్వేసింది అది ఎంతగా దుఃఖించిందో రవ్వ నేను చేయలేకనని క్షమించమని కూడా కోలుకోలేని స్థితిలో ఉందని ఆ చెట్టు ఈరోజు తెల్లవారి కల్లా ఎండిపోయింది ఆ సూసైడ్ చేసుకుంది అది చెట్టు అయితే ఆ సూసైడ్ చేసుకుంది నాకు ఇచ్చిన అవకాశాలు నేను పోగొట్టుకున్నాను నేను సూసైడ్ చేసుకునే ఇంకేం ఫలిస్తా ఇరవై వచనాలలో చూస్తున్నాం మనం అది ఇరవై ఇరవై నాలుగు వారు మార్గంన పోచుండగా ఆ అంజరాపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుంట చూచేరి ఆశ్చర్యం కదా వేళ్ళు ఎట్లా కనిపించిన వీళ్ళకి చెట్టు భూమిలో ఉంటే వేళ్ళు ఎట్లా కనిపిస్తాయి అది దేవుని అందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఎండిపోయింది అంటున్నాడు యేసు ప్రాభు అంటే అది భూమిలోకి వెళ్ళి తనంతట తానే పెప్పలించుకుంది చూడు నువ్వు అన్న మాటకి నాకేమైంది అని ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మను అప్పుస్ల కార్యం మొదట అధ్యయనం నిలిగి వచ్చి యేసు ప్రభు తన శిష్యులు నూట మందితో మాట్లాడతాడు పరిశురాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి నందుతురు అన్నాడు కాబట్టి ప్రతిరోజు నీకు పరశురాత్మ అభిషేకం అవసరం ఎందుకంటే నీకు శక్తి లేకుంటే నువ్వు ఈ లోకాలు బ్రతకలేవు నీ దగ్గర శక్తి లేకుంటే సైతాన్లు నీ మాట వినవు మనుషులలో ఉన్న సైతాన్లు నీ మాట వినవు నీ కింద పనిచేసేవాడు వినడు నీ మీద వినడు నీ పా నీతో పాటు సహకార్మికుడు వినడు ఎవడు నీ మాట విన్నాడు అసలు నేను కేరుగుడు చేరన్నట్టు పరశురాత్మ ఉంటే వాడు గజ గజ నీ దగ్గర వచ్చి పనిచేయాల్సి కాబట్టి అద్భుతములు చేయి వరము అంటే అర్థం ఏంటంటే దేవుడు మన అనుదిన జీవితాలలో ఇది కేవలము ప్రభువు చేసే నా జీవితంలో అట్లా అద్భుతాలు జరిగినాయి డిగ్రీ అయిపోయినాక సీటు పీజీ సీటు ర్యాంక్ రా ర్యాంకులు రాలే నాకేమో రిజర్వేషన్స్ లేవు రాదనుకుంటున్న సీటు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కోట ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆ ఓపెన్ కోటాలో రావాలంటే నైన్టీ ఫైవ్ నైన్టీ రావాల స్కోర్స్ మన నాకు ఏమంత రాలేదు నాకు సిక్స్టీ చిల్లరే వచ్చింది ఎట్టి ఫస్ట్ కానీ ఆ సంవత్సరం ఏందో చాలా మంది జాయిన్ కాలేదు టాప్ ర్యాంకర్స్ పిల్లలు సెకండ్ లిస్ట్ పెట్టినరోజు సెకండ్ లిస్ట్ లో కూడా నాకు రాలేదు థర్డ్ లిస్ట్ అనేది ఉండదు ఫస్ట్ సెకండ్ లిస్టే ఉంటది థర్డ్ లిస్ట్ని ఆప్షన్ లిస్ట్ అంటారు నాకు ఆప్షన్ సీట్ వచ్చింది యూనివర్సిటీలో ఎందుకంటే రిజర్వేషన్స్ లేవు నాకు ర్యాంక్ లేదు మళ్ళీ ర్యాంక్ రావాలంటే నేను ఎక్కువ కష్టపడి చదివినా నాకు చదువుకు చది ర్యాంక్ రాలేదు అక్కాని దేవుడికి అరేంజ్ నాకు ఫిఫ్టీన్త్ సీట్ ఇచ్చింది నాకు లాస్ట్ సీట్ నాదే ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీన్త్ సీట్ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి హెచ్ఆర్ఎం స్పెషలైజేషన్ తీసుకోవాలి సబ్జెక్ట్ ఉంది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అది కేవలం ఎయిట్ 8 సీట్స్ ఏ ఉన్నాయి అందులో నాకు సెకండ్ ఇయర్లో ర్యాంక్ కష్టపడినా కష్టపడినా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన ఫస్ట్ ఇయర్లో కానీ ర్యాంక్ లో నాకు టాప్ ఎయిట్ ర్యాంక్స్లో లేన్త్ ర్యాంకో టెన్త్ ర్యాంకో నాకు ఇప్పటికి జ్ఞాపకం లేదు నైన్త్ టెన్త్ ర్యాంక్ లో ఉంది క్లాస్లో కానీ అది ఓన్లీ ఎయిట్ ర్యాంక్స్ ఎయిట్ ఏ సీట్స్ ఉన్నాయి నాకేమో ఆ కోర్స్ చేయాలని ఆశపట్టుకోని దేవుడు ఆశ్చర్యంగా ఏం చేసిండే ఆ మూడవ ర్యాంక్ వాడు డ్రాప్ అయిపోయింది కోర్స్ నుంచి సెకండ్ ఇయర్ లా అట్లా ఆటోమేటిక్గా నేను ఎలిప్ ర్యాంకర్ అయిపోయాను అటు నాకు సీట్ వచ్చింది ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తా నేను మటుకు ప్రయాస పడుతున్నాను కానీ కార్యాల మటుకు ప్రభు నాద చేపిస్తాడు అది అద్భుత అంటే అర్థం అది చేసేది ప్రభు కానీ నీ ద్వారా విశ్వాసం వరం లేంది నువ్వు విశ్వాసం చూపిస్తే అయినా వచ్చి చేస్తాడు ఉదాహరణకి ఎర్ర సముద్రని పాయాలు కావడం ప్రభు చేసిండే అగ్ని అగ్ని స్తంభము మేఘ స్తంభము ప్రభు చేసిండేది ఇరవర్ధనాది పాయాలు కావడం ప్రభు చేసిండే విశ్వాసం ఉంటే ప్రభు కార్యం చేస్తాడు అద్భుత అద్భుతాల వనం ఉంటే నీ ద్వారా ప్రభు చేపిస్తూ ఉంటాడు అందుకు పరిశుద్ధాత్మ కొరకు మనము అమితంగా ప్రయాస పడుతూ ఉండాల పొందుకోవడం కొరకు ఒకప్పుడు అంటే ఇప్పుడు కలిసిపోతున్నాము అమితంగా రకరకాల ప్రాంతంలో పని చేసి ఉంటుపోతా ఉన్నాం కాబట్టి సరిపోతుంది సమయం ఒకప్పుడు అయితే రాత్రులు ఒంటి గంట రెండు గంటల వరకు కూడా నేను హోలీ స్పిరిట్ లో వర్షం చేసేటండి హోలీ స్పిరిట్ అభిషేకంలో డాన్స్ చేసేటటువంటి రూమ్ లో ఒక్కడిని తల్లిపేసుకొని పరుషుదాత్మ కొద్ది డ్యాన్స్ చేసేటోని పాటలు పాడుకుండేటువంటి నాన్ స్టాప్ గంటలు గంటలు భాషల్లో మాట్లాడుకునేటువంటి అంత ఆసక్తి ఉండే నాకు హోలీ స్పిరిట్ మీద ఇప్పుడు లేదని కాదు ఇప్పుడు కూడా తెల్లవారులేసి చేస్తాను కానీ ఆ రోజుల చేసినంత టైమ్స్ పెట్టలేకపోతున్నాను గీవన్ ఛాన్స్ నాకు ఇవేవి లేకుంటే ఒక్కని ఒంటరిగా ఒక రూమ్ కూర్చొని మొక్కల మీద నాన్స్టాప్ ప్రార్థనలే ఉండాలని ఆశపడుతున్నాను ఈ సేవా లేకపోతే ఈ రోజు కూడా ఒక రూమ్ లో తలిపేసుకొని ఉదయం సాయంత్రం ఒక అక్కడే ఉండాలనిపిస్తుంది ఏం తినకుండా పరిశీలి చేసుకుంటా దేవుని బహు ఆశ అది ఇట్లా మోకాళ్ళ నుండి ఒక స్టూల్ టైప్ చేపించుకొని దాని మీద మోకాళ్ళ నుండి చేయాలని ఆశపడతాను కాబట్టి ప్రకృతి విరుద్ధంగా ఏవి జరిగినో అవి అద్భుతాలే అది ఒక వరం నీ ద్వారా జరగలదు మన మన గ్రూప్ లో చాలా మందికి ఈ వరం అద్భుతాలు చేసే వరం నీ సేవ ద్వారం విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇవి అద్భుతాలు ముఖ్యంగా మనము కొన్ని ఉదాహరణగా బైబిల్ కొన్ని చూపిస్తా ముఖ్యంగా మొదటిదిగా సంఖ్యాకాండాలను అస్తూ ఉన్నాది సంఖ్యాకాండను ఇరవై రెండవ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తా నేను అద్భుతాలు ఎట్లుంటాయని మీకు అర్థం కావాలంటే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆ బీలాముకు సంబంధించిన విషయం ఇక్కడ ఉదయం బీలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను అతను వెలుచుండగా దేవుని కోపము రగులు చూడండి ఆశ్చర్యం కదా యహోవా దూత అతనికి విరోధి అయి త్రోగలో నిలిచాను ఇప్పుడు మీరు ఊహించుకోవాలా యహోవా దూత అతనికి విరోధి అయినప్పుడు ఈ దూత ఎవరు ఊరికే అర్థం ఒక్కొక్క దూతకు ఒక్కొక్క పని అట్లనే నీకు నాకు పనులు అప్పగించబడ్డాయి ఒక్కొక్క పని అందరు అన్ని చేయలేరు కాబట్టి యహోవ దూత అతనికి విరోధి అయి త్రోగలో ని అతను అతడు ఆ దూతాన్ని చూడలేకపోతున్నాడు చూడలేదు కూడా అతను ఎందుకంటే కళ్ళకి మన మన మస్కలు వచ్చేసినాయి తను పొరలు వచ్చేసినాయి కొన్ని చూపించిన ఈ ప్రవక్త గురించి బీలాంగప్ప ప్రవక్త ఏ సంతతి వాడము అయితే అతడు తన గాడ్దనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది యహోవ దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఆ గాడిద చూచాను ఇది అద్భుత కార్యం అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకో ప్రకృతి సహజంగా ఇది అసాధ్యం ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను నిలిచి పొలంలోనికి పోయాను బీలాము గాడిదను దారికి మలుప వల్లనే కొట్టగా ఎహోవ దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్షల సందులో నిలిచెను గాడిద ఎహోవ దూతని చూచి గోడ మీద పడి బీలాము కాలును గోడకు అది గనుక అతడు దాన్ని మరల కొట్టెను ఎహోవ దూత ముందు వెళ్ళుచు కుడికెను ఎడమకనె తిరగకుటకు దారి లేని ఇరుకు చోటును నిల్వగా గాడిద ఎహోవ దూతని చూచి బీలాముతో కూడా క్రింద కూలబడేను గనుక బీలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదని కొట్టి మూడు సార్లు కొట్టిండు అది నేను చెప్పాడు పాయింట్ మూడు సార్లు ఆ గాడిదని కొట్టిండు ఎందుకు తన కాలు నలిగిపోయింది గోడకి గాడిదకి మధ్యలా కింద పడిపోయి ఉల్టా తీసుకుపోయింది వాపసు తీసుకెళ్తుంది ఎందుకంటే యహో దూతం తీసేది భయపడిపోయింది పోట్లేదు అప్పుడు యహో గాడిదకు ఆ వాకునిచ్చాను ఇది మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు తప్ప ఎవరు నీకు వాకుని అనుకరించారు ఈ వాక్యాన్ని జ్ఞాపకం తీసుకోరా ప్రభా నువ్వు గాడిద లాంటి దానికే వాకునిచ్చినావంటే మూగవానికి ఎందుకు ఇవ్వవు ప్రభా తప్పగా ఇస్తావు నేను ప్రార్థిస్తున్నాను ఈ మూగవాడు మాట్లాడును గాక ఏ సువీకరిస్తున్నామమ్మ గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితేవి నేను నిన్నేమి చేసేది నని బీలాగా బీలాంను నీవు నా మీద నా చేత కట్గమున్న ఎడల నిన్ను చంపి నీ గాడిదతో అనేను అందుకు గాడిద నేను నీ దానిదని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కువ వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనా నీ కిట్లు అని బీలాంను అడగగా అతడు లేదనను అంతలో యోహో బీలాం కన్నులు తెరిచాను చూడండి ఇది మనం ఎన్ని సార్లు మనం లాక్డౌన్ లో కూడా మాట్లాడినా మన ప్రకృతి సహజమైన కన్నులు ఆత్మీయ కనులని మూసేసింది నీ ఆత్మీయ కన్నులు తెరుచుకోవాలంటే ఏసు ప్రభు తప్ప యోహోగా తెరవరు యహోవా విలామ కన్నులు తెరిచే ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువ కన్ను ప్రార్థించాల నా ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రభు ఇవన్నీ నేను వాఖ్యలు చేసి ధ్యానించి నా అంతరంగ పురుషుని బలపర్చుకోవాలంగా బలపరుచుకోవాలా ప్రభువా నాకు అవకాశం ఈ ప్రభువా అని నేను ప్రార్థన నీకు అవసరం బీలామ్కి ఆశ్చర్యం జరగాలి కదా ఎట్లా ఇది గాడిద మాట్లాడుతున్న అతని బీలామ్ వచ్చి నేను దేవుని బిడ్డ నాకు అన్ని సాధ్యం అనుకోవచ్చు కానీ దేవుడు వాక్శక్తి ఇవ్వకపోతే అది మాట్లాడుతుండే నాకు బీలాం కనులు తిరగడంగా జరిగింది దూసిన ఖం చిత పట్టుకుని త్రోవలో నిలిచింది యహోవా అతడు చూచి తన తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యహో దూతయ్యూ ముమ్మారు నీ గాడినని వేల ఇదిగో నా ఎత్తున నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధిని బయలుదేరి వచ్చి తిని మీరు అర్థం చేసుకోవాలా దేవుడు పంపించకపోతే ఎవ ఏ దురాత్మ కూడా ఎవడు కూడా నీ దానికి రాడు నీ హృదయాన్ని బట్టి నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుడు మంచి దూతను పంపాలా లేకుంటే చెడు దూతను పంపాలా సైతాన్ని పంపాలా దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకు దేవదూతలను వాడుకుంటాడు దేవుడు సైతాన్ని కూడా వాడుకుంటాడు ఆ హావు మీద వాడుకుంటాడు ఇక్కడ మరోసారి చేసిన బిలాం మీద వాడుతున్నాడు ముప్పై నాలుగో అర్షంలో బిలాము నేను పాపం చేసేది నీవు నాకు ఎదురుగా త్రోహలో నిలిచింది నాకు తెలియదని తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళు నన్ను యుహవా దూతతో చెప్పాడు కానీ దూత ఏమంటు యూహోదూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలక కూడదని బీలాముతో చెప్పాను అప్పుడు బీలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను మనకు తెలిసి ఇది అంత దేవుడు ఏదో వంశంలో పుట్టిన బీలామికి ఎంత అవకాశం ఇచ్చిండో ఒక గొప్ప ప్రవక్త మోయాబు దేశస్థులు ఇతన్ని ఎంతగానో ఆ ఆసక్తితో ఇతని పక్క ఉన్నారు కానీ వీళ్ళు దాన్ని జడగొట్టుకోండి చివరి ఏదో వంశాల్లో పుట్టినా దేవుడిని కనుకరించాడు కానీ నీకు అవకాశం లేదు కానీ నేను పాపం చేసినా అంటే నన్ను క్షమించానో చెప్పలేకపోతున్నాడు కానీ చివరికి పోయినా మనుషులతో పోయినాక అక్కడ మోసపోయినట్టు నేను చూస్తున్నాను పోకపోయి ఉంటే బాగుండేది దూతని అడిగాల్సింది దాన్ని క్షమించి నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను పోను అంటే దూత వద్ద పెట్టాడు ఇతను హృదయం పరిస్థితి చూసుకుంటే దూతారే వీని పోవాలనుంది నేను వద్దన్నా పోతాడు వీడు నాకు తెలుసు కాబట్టి పోవాలన్నాడు పోయి దాని తర్వాత అలవాటు సలహా ఇచ్చి ఇసల్ పరులు చనిపోడానికి చాలా మంది కారకుడయండి ఇస్సల్ పరు వ్యభిచారలుగా చేయడానికి కారకుడయండు విలామ బోధ అంటే అర్థం అది విలామ బోధ అంటే మనుషుల మీదకి శాపం రావాలంటే వాళ్ళు ఏం చేయాలా అని ఇచ్చే సలహాలే బిలాంగు పోదా ఎవరన్నా సేవకుడు తన చర్చిలో సభ్యులని తిడుతున్నాడంటే ఆయన బీలామి అన్నట్టు మీ పాపం మీరే అంటే నువ్వు బీలాంగు అన్నట్టు అట్లా మాట్లాడే చర్చిలో ప్రేమతో మనుషులు ప్రభుత్వం నడిపించాలా మనం ద్వేషంతో కాదు అది అసలు రానే రాదు ద్వేషంతో ఎవ్వరు రాడు అది ఎంత బాగా చెప్పిన వాక్యం కాబట్టి గాడిద మనిషి వలే మాట్లాడడం అద్భుతం మనం అదే చూసినాం రెండవ గ్రంథము రెండవ అధ్యాయములో గతంలో కూడా చూసినాం చాలాసార్లు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకును విడిపోయాను గనుక వారిద్దరు పొడి నీళ్ళ పొడి నీళ్ళ మీద దాటిపోయింది ఇది అద్భుత దుప్పటి అంటే దేవుడు అద్భుత మనుషుల ద్వారా చేపిస్తాడని నేను ఇంతక నుంచి చూపిస్తాను విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అద్భుత కళ నీకుంటే దేవుడు తన మహిమ కొడుకు నీ ద్వారా వాటిని చేపిస్తా ఉంటాడు అనేది అద్భుతకరం కాబట్టి దుప్పటి కొట్టాల్సింది నువ్వు దేవుడు కాదు ఎర్ర సముద్రం పాల్గొనంటే కట్టె నీకు ఆ కట్టెతో నువ్వు కొట్టాల నీటిని అప్పుడు అది విడిపోతుంది బండాని కట్టెతో కొట్టకపోతే అలాగే నీళ్లు రావు మూసేది నువ్వు చేయాలి అది అద్భుతకరం నీ ద్వారా చేపిస్తాడు దేవుడు నువ్వు మనిషివే అది గ్రహించాలి ఎప్పుడు కానీ కార్య మట్టుకు ఈశ్వరూ ఇస్తాన మొదటి సమయాల గ్రంథంలో ఒకటిస్తాన ఇప్పుడు మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము దావిదు తన జీవితంలో జరిగిన అద్భుత గురించి సాక్షిస్తున్నాడు పది ముప్పై నాలుగవ వర్షము అందుకు దావిదు మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా కాయిచుండ కాయుచుండగా సింహంను ఎలుగు బు వచ్చి మందల నుండి ఒక గొర్రె ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి మీ దాసుడైన నేను ఆ సింహంను ఎలుగు బంటిని చంపి దేవుని శైలం లేకపోతే శైల తిరస్కరించిన ఈ సున్నతి లేని వాడిని వాటిలో ఒకదాని వలె అభివృద్ధి సాక్షిస్తున్నాడు ఇది ఒక అద్భుత కార్యం సింహంను ఎలుగుబంటిని చేర్చి వేయడం అనేది అంత సున్యాసం కదా ఆయన ఎట్లా చేసిండు ఎట్లా చంపండి వాటిని చెప్తున్నాడు సంస్థలు కూడా చేసిండి కదా న్యాధిపతుల గ్రంథాలు చూస్తాం మనం న్యాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మరియు ఆత్మ జోర్యాకును ఎఫ్ ఎస్థాయిలకు మధ్యన మహన్యదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను అక్కడి నుంచి మనం చూస్తాము దేవుని యొక్క ఆత్మ ఎట్లా నిన్ను రేపుతా ఉంటదేక్ చేస్తా ఉంటదన్నట్టు ఒక పని కొరకు నీళ్ళు నిన్ను ఆ ప్రోత్సహిస్తా ఉంటుంది ఉద్రేకపరుస్తున్న త్వరగా చెయ్యి త్వరగా చెయ్యి అని అధ్యాయాలు చూస్తాము అది రేపినాకేం జరిగింది ఐదవ శడు సంసం తన తల్లిదండ్రు కూడా తిమ్నాకు తిమ్నాతుకు పోయి తిమ్నాథు ద్రాక్షల వరకు వచ్చినప్పుడు కొథమసింహము అతని ఎదురు ఎదు ఎదుటికి బొప్పరిచి వచ్చాను యహవ ఆత్మ అతన్ని ప్రేరేకింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒక మేక చీల్చినట్లు అతను దానిని చీల్చను ఊహించుకోవడానికి ఎటువంటి అద్భుతకరం ఇది సాధ్యమే కదా కానీ ప్రభుకి సమస్తం సాధ్యం అనేది జ్ఞాపకం చేస్తారు ఇక్కడ అదే అధ్యాయం అదే పుస్తకం పదిహేనవ అధ్యాయం చూడండి న్యాయధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వర్షంలో అతని లోహికి లేహికి వచ్చే వరకు ఫిలిస్త ఎదుర్కొని కేకలు వేయగా యహో ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినదైన అతని చేతులకు కట్టబడిన రాళ్ళు తాళ్లు అగ్నిశకాలు చెబడిన జనపనార వల ఆయని సంఖ్యలను అతని మీ అతని చేతుల మీద నుండి విడిపోయాను అతడు గాడిద పచ్చి దవడ ఎముకను కనుగొని వెయ్యి చెయ్యి చాచి దాన్ని పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అద్భుతకరం కదా ఒక దౌడతోని గాడిద దౌడతోని వెయ్యి మందిని చంపడం అంటే అసాధ్యం అన్నట్టు మనుషులకి ఇది అసాధ్యం కానీ సమస్తం సాధ్యం పదహారవ అధ్యాయం చూడండి వ్యాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చివరిగా ఈయన చనిపో జరుగుతుంది ఆ గుడికి ఆధారంగా రెండు మధ్య స్తంభంలలో ఒకదానికిని కుడి ఒకదానికి ఎనమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీన్ చనిపోతుగాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలో ఉన్న జలందరి మీద పడిన మరణకాలం అతను చెప్పిన వారి శివములు లేక జీవిత కాలం అంతా కాబట్టి ఆ సత్తార్లు అంత నిండి ఉన్న గుడిని ఆయన ఒక ఆ స్తంభంలను ఒకదానితో కుడి చే ఒక దానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీన్లను చనిపోతుగాక అని చెప్పి బలంతో వగినప్పుడు గుడి ఆ స్థర్దారుల మీదను దానిలో ఉన్న జన్లందరి మీదనూ పడిన మరణకాలంలో అతను చంపిన వారి శుల లెక్క జీవిత అతడు చెప్పిన వారు లేక కంటే ఎక్కువ లేని కాబట్టి ఇది మనుషులకు రెండు పిల్లర్స్ ని లాగితే పడతాయి కానీ ఆ స్వస్థ అద్భుతాలు చేయి వరమున్న వాడి జీవితంలో అది అది సంపూర్ణంగా సాధ్యం వ్యూహన్ సువార్తలో మన ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో చూస్తాం మనం వ్యూహాన్ సువార్తలో ఆయన దైవత్వం గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం కదా పదమూడు పదమూడు అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము రెండవ అధ్యాయంలో కానా అనే గ్రామంలో యేస్సు మరియు తన తల్లి తన శిష్యులను అక్కడ ఒక పెండ్లిందుకు పిలబడినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు కదా ద్రాక్షరసం అయిపోయింది దాని తర్వాత మరియా వచ్చి ఆ ద్రాక్ష రసం అయిపోయింది అంటే ఆయన ఏమంటాడు నాతో అమ్మ నాతో నీకు ఈ ఆ సమయం ఇంక నా సమయం ఇంకా రాలేదు అంటాడు ఆయన తను అయితే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని ఆయన మీకు తెలుసు ఈ నెట్లని చేత అయితే ద్రాక్షరసం అయిపోయినప్పుడు ద్రాక్షరసంగా మార్చండి ఇది మొట్టమొదటి అద్భుత కారణం చేసిన జీవితంలో నీటిని రాక్షరసంగా మార్చడం వాటర్ టర్న్ ఇంటూ వైన్ అని ఒక వాక్యం అంశము మనం దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల ఆన్లైన్ ఉంది కేవిపిఎం సైట్ లో ఉంది రికార్డింగ్ వాటర్ టర్న్ ఇంటూ వైన్ ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాలు ఎన్నో నేను మీకు చూపించిన ఇప్పుడు నేను మాట్లాడడం వాటి గురించి కానీ నీటిని రాక్షరసంగా మార్చడం అనేది విశేషమైన అద్భుతం అదే రీతిగా మత పద్నాలుగు అధ్యయంలో మనం చూస్తాము పద్నాలుగో అవసరం నుంచి ఐదు రూపాయలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టడం అదొక విశేషమైన అద్భుత కార్యం ఇక్కడికి నేను ముగించేస్తాను మన అవకాశం ఉంటే నెక్స్ట్ ఈ అద్భుతములు చేయి వారానికి విషయాలు కొన్ని మార్కొని మనం ధ్యానిస్తాం నీ ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు ఫీల్డ్కి పోతేనే ఇంట్లోకి వచ్చింటే కాదు ఫీల్డ్ అవసరం అద్భుతాలు ఇంట్లో కాదు అటువంటి కృపనే దేవుడు మీకు ఇవ్వాలా పరిశుద్ధుల బాగుతా అంటే మీకు వందాలను అయినా అద్భుతములు చేయి వరంల గురించి మేము ఇది దాన్ని ఇది మీరు ఇవ్వాల్సిందే వరం మాకు మా సేవ చైతన్య వరం ఇది మేము అందరం దాన్ని పాటించారావు మాకు ఇచ్చిన ప్రతి వరాన్ని పాటించాలానికి వీలు లేదు నేను ఆ సాయంత్రం నడిపించామని ప్రార్థిస్తాను నేను మంచి కృపలో జ్ఞాపకం చేస్తామని ప్రార్థిస్తాను గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకు ఎంతో అందాలు సమస్త సృష్టికి మూలకారు కూడా అది సంబూధుడా తండ్రి నీకే స్థుతులు స్తోత్రమే గొప్ప దేవ నా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావ ఈ యొక్క మధ్య మీ వాక్యాన్ని ధ్యానించే కృప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందాలేసయ్యా ఎవరికి లేని ధన్యత ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుక నీకెంతో వందలేసయ్యా నా దేవా ఈ దినం ప్రభావ నా తండ్రి మీరు మాకేందరూ మీరు మాతో మాట్లాడమో మరొక విషయాన్ని మీరు మాకు బయలుపరచడం అద్భుతాలు చేసే వరాన్ని గురించి మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నా దేవ మా సేవా జీవితంలో ఆ వరం ఎంతో ముఖ్యమైన ప్రవ కాబట్టి నైనా ఒక వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఆ వరం కోసం మేము ప్రయాసపడాలా ప్రవ్వా గొప్ప దేవానికి ఏం వందాలిసయ్య ప్రతి స్థలంలో ప్రభా నీ నైనా ఇసు ప్రభా అపోస్తుల జీవితంలో కాని పాత నిబంధనలు వాళ్ళ జీతంలో కాని ప్రభావ సృష్టికి విరుద్ధమైన ఈ ప్రభా ఎన్నో అద్భుతాలు జరిగిన ప్రభావా అది మీ వల్లే సాధ్యం అది అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభావ అద్భుత కరుడు ప్రభా నీకు ఎంతో అన్నాలు ఇసయ్య అద్భుతాలు మా ద్వారా చేపిస్తానంటున్నారు ప్రభావ గొప్పదేవ మీ మహిమ కొరకునైనా మేము అడుగుపెట్టు పత్తి స్థలంలో అద్భుతాలు జరగాల విశేషమైన కార్యాలు జరగాల ప్రభా అనేకులు ప్రభా నీ నామాన్ని మహిమపరచాల ప్రభా నీ నామాన్ని కీర్తించాల ఘనపరచాల ప్రభా ఏసుక్రీస్తు నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తల అలాంటి వరాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన ప్రభావ గొప్పదేవ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభ నైనా ఈస మాకు ఆశ ఉంది ప్రవా మీరు అది అనుగ్రించమని ప్రాదిష్టమైన విశ్వాసంతో సందేహం కడగాలని మీరు వాక్యం చెప్తుంది ప్రోవా కాబట్టి మేము విశ్వాసంతో అడుగుతున్నాం నైనా వాళ్ళు ఎలాంటి సందేహం లేకుండా ప్రాభ మేము అడుగుతున్నాం ప్రభావాట్టు మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన మీరు ఇచ్చిన పత్తి వరాన్ని ప్రోభ మీ మైమ కొరకు మేము వాడాలా ప్రోవా అయినా మీరు మమ్మల్ని దినం మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రోవా ఎంతో మంది ప్రో దైవ జన్లు ప్రవ గర్వించి పడిపోయినట్టు మేము మాకు చూపించిన మమ్మల్ని హెచ్చరించినయన గొప్పది మేము ఆ రీతికి వండకుండా వరాన్ని తండ్రి ఎస్ అయ్య ప్రతి ప్రతి దశలో నేను మిమ్మల్ని మిమ్మల్ని చూపించాలా ప్రభా మేం కేవలం ఒక పాత్ర అంతే ప్రవా అద్భుతాలు చేసేది మీరు ప్రభావ మేం కాదు కాబట్టి మా ద్వారా మీరు చేపిస్తన్నారు ఒక పాత్రలాగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు గొప్ప దేవా నీకు ఎంతో వర్ణాలిసయ్యా ఎంత గొప్ప ధన్యత ప్రభావ మీరు మాకు అనుగ్రహించినైనా నీకు ఎంతో వందాలిసయ్యా వందనాల ప్రవ కో కోట్ల కోట్లాది సమస్త ఘనత మహిమ నీకు యుగ యుగంలో కలుగుని కాక గొప్ప దేవ నేను ప్రతి దినం ప్రభావ నిన్ను కీర్తించి మహిమ పచ్చిపెడగా తయారు చేయండి మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో సంపూర్ణ ఆత్మతమిక ఆత్మతోమం నింపండి ప్రవ ఆత్మలో ఓ ప్రభ సంపూర్ణంగా ఎదగాల ప్రవ ైనా మీక యొక్క దైవికమైన జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభావ మీరే సాయపడండి అయినా దీవరాత్రులు ప్రభావ మా అంతరంగ పురుషులు మేము బలపరుచుకోవాలి ప్రభావ శరీరాన్ని మేము బలపరచుకుంటున్నాం కానీ అంతరంగ పురుషులు మేము బలపరుచుకుంటాం ప్రభావ మమ్మల్ని క్షమించమని మా అంతరంగ పురుషులు మేము బలపరచుకోవాలి వాక్యంతో మేము నింపాల ఆత్మీయ ఆహారం ఓ ప్రభావ మీ జీవ జలాన్ని ప్రభావ మేము ప్రతిదిన మేము త్రాగాల ప్రభావ మీ వాక్యాన్ని మేము భక్షించాలా ప్రవ నైన్ వేసే ఆ రీతిగా మమ్మల్ని నడిపించాను దేవరాత్రులు వాక్యంలో సమయం గడపాలా ప్రభావాక్యంలో తరి బంధం ఇంకా బలపడాలా ప్రభా నైనా ఆత్మతో బలంతో ప్రభావ మేము అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విశేషమైన అద్భుతాలు అక్కడ జరిగినాయి ప్రభావ మీరు ఆ రీతిగా వెళ్ళినప్పుడు ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి నడిపింపు మాకు అనుగ్రహించి నడిపించండి అద్భుతాలు జరిగించని ప్రభావ స్వస్థతలు జరిగించని అనేకులు ప్రభావిని భయం పచ్చలాగా రక్షణ పొందేలాగన రక్షణ ప్రణాళికలు అనేకలు మీరు సహాయపడండి అంటే బలమైన సాధనములందరినీ వాడుకోండి నా నా దేవా నా ప్రభావ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే నీకు ఎంతో వంద ఐ రిసీవ్ ఇట్ ప్రవా నా ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నామైనా ఈ వరాన్ని మీరు మాకు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ నీకు ఎంతో నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా నా దేవ ఇంకెంతో మంది అయితే ప్రభావ ఈ ఆరాధన కుటుంబాలకు మీరు ఆశ్రవదించండి ప్రభావ దీవించండి నూతనంగా అభిషేకించాడు ప్రవా వా ఇచ్చిన తలాంతలు మీ మై మొక్కరికి వాడలేగినా ఏ రీతిగా వాటిని వాడాలి ఎట్లా మేము వాటిని బ్యాలెన్స్ చేయాలనేది మీరు మాతో మాట్లాడుతున్నారు విశీదీకరించి మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి అవి తెలుసుకున్నప్పుడే వాటిని మేము హ్యాండిల్ చేయగలమని ప్రవ్వా మేము తెలుసుకోవాలి అనేకులు ప్రవ్వా ఈ సత్యం గ్రహించాలా వాక్యం విని బలపడి ప్రవ్వాళ్ళ సేవా జీవితంలో అద్భుత కథలు జరిగాయాలి నీ నామాన్ని మహింపరచాలా అనేకులను మీ చెంత నడిపించాలా ఆ రీతికి ప్రతి ప్రేరేపించి ప్రవా నడిపించమని ప్రధిష్టమైన గొప్పదేవ ఆర్ధంలో పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు ఆశ్రవదించండి అభిషేకించండి ప్రతి కుటుంబంలో మీకు శాంతి సమాధానం తెచ్చండి ఆటంకాన్ని కొట్టివేసిన నీ నామహిమార్థమే మమ్మల్ని అందరు నడిపించను అయినా భూతి మీ కొరకు మేము సాక్షిగా ఉండాలి ప్రవా మీరు అక్కడ తొలిగింది ప్రభా మేము సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా అనేక ప్రాంతాలకు వెళ్లాల ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించాలా అద్భుతాలు జరగాల వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు ఏస్తుక్రీస్తు ప్రభు అనేకులు తెలుసుకోవాలా ఆ నామంలోనే రక్షణ ఉందని తెలుసుకోవాలా అలాంటి విశేషమైన అద్భుతాలు ప్రవ సృష్టిలో ప్రవ జరిగినవి ప్రవ ఆ పుస్తులు వాటికి మించి ప్రభావ మేము చేయాల ప్రభావ ఎందుకంటే ప్రభా ఇది చివరి కాలం ప్రవ కాబట్టి మేము అహంతో చెప్తలేం ప్రభు మాకు ఆశ ఉంది ప్రభావ రీతిగా ఓ ప్రభా నేను మహమపరచాలని ఆశ ఉంది ప్రభావ మా ఆశను తృప్తిపరచండి మమ్మల్ని ఆ నడిపించి బలపర్చి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని ప్రాధిష్టమైన వాక్యం చెప్పిన చంద్రశేఖర్ అన్నన్ కూడా మేము దీవించి ఆశ్రదించాడు ప్రభావ అన్నను ఇంకా మీరు బలపర్ని ఇంకా అనేకమైన విషయాలు అనేకమైన టాపిక్స్ ప్రభావ బైబుల్ ఏముందో ప్రభావ మన్నా తాజా అది మేము తోడుకోవాల ప్రభ అది రహస్యమైన వాటి అన్నింటి మేము వెతుక్కోవాల ప్రభావ మేము పొందుకొని ప్రభావ మేము మాలో నింపుకునే ప్రభావ అనేకుల వాటిని ఓ ప్రవ రిలీజ్ చేయాల ప్రభావ ఆ బయలుపరచబడిన సత్యాన్ని మేము అనేక చోట్లకి వెళ్లి సంఘాలు అనేక ప్రాంతాల్లో గంభీరంగా ప్రభావ మీ వాక్యను ప్రకటించాల ప్రభావ అలాంటి అభిషేకంలో నడిపించి మమ్మల్ని బలపరుస్తున్న ప్రభావ ఇంతకాలం వరకు నీకు ఎంతో వంద లేసిన కుటుంబాన్ని కూడా మా ప్రవాహ మీ దీవించండి పిల్లల చుట్టూ మీకు కంచెట్టాను భవిష్యత్తు దీవించాను సిస్త మంచి ఆరిగింద ఇచ్చండి పర్లో ఒక మీ కొరకు సాహసాలు పెట్టుకుని అయినా గ్రూప్లో బ్రదర్స్తో వ్యక్తిగతంగా అంద కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి కుటుంబంలోని ప్రతి అవసరం మీరు తీర్చి మీ కొరకు సాహసం పెట్టుకోండి ఇది చివరి కాలంలో అయినా సమలకాలం భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసుకుని బహు జాగ్రత్తగా మేము జీవించాలా పూర్ణ జాగ్రత్తగా మేము జీవించాలా ఓ ప్రవా నైన్ దుష్టుడు విజృంభించి పనిచేస్తుండగా ప్రవ్వ వాడి వలలో పడిన అనేకులు మేము మంచి ఎంత నడిపించాలా సింహాన్ని ఎలుకు పడిని చీల్చేసండు ప్రవ దావి అలాంటి అభిషేకం నైనా మాకు దయచేయండి ఈ లోకంలో దుష్ట శక్తులు మనుషుల మీద పడుతుంది వాటిని చీల్చి వేయాలి ప్రవ్వాటి నుంచి మేము కల్పించాలి అనేకుల్ని అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించి బలపరించి మీకు మనందరినీ సిద్ధపరచుకోమని తల్లు రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మీకు వందనాలు ప్రభా ఏసూ క్రిస్తు అమ్మటి వాక్యం చేస్తా మీరు మాతో మాట్లాడారు ప్రభా మహిమత గొప్పదేవ మీకు ఎంతో లెక్కలి నేను వందనాలు ప్రభా రాజా మేము ఆశీర్వాదం వరాలని మేము పొందుకోవాలా ప్రభా మీరే ప్రభావ ముందుకు నడిపించండి ఈసయ హరిలోయ గంటలు గంటలు ప్రార్థనలు గడపాలా దేవారాత్రులు ప్రభా వాక్యాన్ని ధ్యానించాలా అందులోని మర్మాలను తెలుసుకోవాలా ప్రభా విశ్వాసంలో బలపడుతూ ముందుకు నడిపింపబడాల వారాల చేత ప్రభావ మమ్మల్ని నింపండి ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించండి దేవామికి వందనాలు ప్రభా యుగోములకు మీ నామంకే మహిమ కల్గును గాక యేసు క్రీస్తనామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృపా సమ నడిపి సదకాలం తోడైన గాక ఆమెన్